సాక్షన్ చే గు వీటన్నింటినీ కూడా చదవటం కంటే ఆ స్థితిలో ఉండి పాడటం ఉత్తమం అనమాట స్థితిలో ఉంటే తప్ప చదవడం ఎవరైనా చదువుతారు అలా పాడాలి అంటే నీకు ఆ స్థితి ఉండాలన్నమాట అట్లా ఇంకా దీంట్లో ఆయా స్థితి భేదాన్ని బట్టి ఎవరున్న స్థితిని బట్టి వాళ్ళు పాడతారు బీజసంతరివా జగదిదం ప్రాగ్ర్వికల్పంకల్పిచిత్ర్యిత్రీకృత మాయావీవ విజృంభయతీవ స్వేచ్ఛ ూర్తే ఓ ఇప్పుడు అనంత విశ్వానికి చెబుతున్నాడు కదా అన్నే చేస్తున్నాడు విశ్వం ఉన్న స్థితి విశ్వం లేని స్థితి ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అందరు అనంత విశ్వం ఉన్నది యలు లేనిది గాను తోస్తోంది కారణం విశ్వం కనపడుతోంది బయలు కనబడ్డ ఎవరైతే బయలును దర్శించినటువంటి మహానుభావులు చేస్తులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉందట విశ్వం లేనిదిగాను బయలు ఉన్నది గాను తోస్తుంది కాబట్టి సర్వకాలము వాళ్ళు స్థితిలో ఉన్నారు ఎలా కాలము ఉన్నది బయలు లేనిది ఎరుక ఈ ఎరుకకి మూలమేమిటి అనేది చెబుతున్నాను నిశం ఉన్నట్టు తోచటానికి కారణం ఏమిటో చెబుతున్నాను బీజస్యాంతరి వాంకు జగం ప్రాణ నిర్వికల్పం పునః ఒక బీజం ఒక విత్తనంలో నుంచి అంకురం ఎట్లా వస్తుంది అంకురం ఎలా వస్తుందో మనం తెలుసుకున్నట్లయితే ఒక బీజం నుంచి అంకురం ఎలా వస్తుంది సమయానికి పరిస్థితులు అనుకో ఆ పంచభూతాత్మకం దానికి సహకారాన్ని అందిస్తే ఒక విత్తనం అంకురించింది అంతే కదా కాని విత్తనం మొలకెత్తిందా పంచభూతాలు మొలకెత్తించినయా పంచభూతాలే మొలకెత్తించినాయండి నేనేమంటారు అంటే కార్యం ఏమిటి అంటే బీజం విత్తనం మొలకెత్తడం కారణం ఏమిటి పంచభూతాలు తోడ్పడటం నిజానికి పంచభూతాలు తోడ్పడ్డాయ్యా పంచభూతాలలో వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యమే బీజంలో నుంచి అంకురించిందా చైతన్యమే అంకురించింది సార్ ఇట్లా ఒకదాని మీద ఒకటి అంటే ఒక కార్యము ఒక కారణము అట్లా ఉన్నాయా లేవా ప్రతి కార్యమునకు ఒక కారణం ఏర్పడుతుంది ఆ కారణం నుంచే కార్యం ఉద్భవిస్తుంది చూడటానికి కళ్ళెదురకుండా కనపడేటట్టుగా కనపడుతున్నటువంటి నీ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రపంచం అంతా ఎవరో ఒకరు చేస్తున్నట్టు కనపడినప్పటికీ వాస్తవానికి కారణం ఎవరు వెనక ఉన్న చైతన్యం సర్వకారణం సర్వ నిటలాంతరాళ విహారకం సర్వజీవుల సర్వభూతముల పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడే కారణము కర్త అంటే వివేకములు ఎన్ని స్థాయిలో ఉన్నాయి ఐదు స్థాయిలో ఉన్నాయండి నిత్యా నిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకము కార్యకారణ వివేకము సదసద్వివేకము దృగ్దృశ్య వివే దృగ్దృశ్య కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ ఐదు వివేకముల స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరైతే चित चिवरदेव दृग्दृश्य विवेक दृष्टि अर्थंजेसाड़ो दर्शन गता ఏం చిట్ట చివరి బీజం అంకురించిందా కనపడ అంకురించలేదా అనే విచారణ చేశాడు కనపడింది కనపడితే మరి నిత్యమైన బీజం అంతకుముందు అంకురించగలిగే శక్తి బీజం లోపల ఉంది దాని నుంచి ఆ శక్తి వ్యక్తమై అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఇప్పుడు వ్యక్తమై అంకురించింది ఉంటాయి కదా కాబట్టి కనబడుతున్నటువంటి చెట్టు సత్యమా దానికంటే ముందున్నటువంటి బీజం సత్యమా అని విచారణ చేసాం ఏం తెలియదు రెండూ కదా సార్ దాని ఎందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి గనక పని చేయకపోయినట్లయితే బీజం అంకురించలేదు उदा mm. अन्नी बीज अंकुरी अंकुरी अंकुरी दिन बटी बीज आकार दाने अंकुरी अद अंकुरी अलागे पंचभूताल सहको बीजों अंकुरी शक्ति उन्नपड़की आव्यक्तम व्यक्तमयिंदा కాబట్ కనపడుతున్నదంతా సత్యమే అని చెబుదామా పంచభూతాలకు అవతల ఉన్నటువంటి సూర్యకిరణ సముదాయం సహకరించకపోతే అంకురించడం సాధ్యమా సాధ్యం కాదు కాబట్టి సూర్యుడిని కారణంగా చదువుదామా పంచభూతాల కారణంగా చదువుదామా అంటే అన్ని కలవాలి సార్ ఏ ఒక్క లేకపోయినా అవదు ఆ అంటే అర్థం ఏంటంటే అవ్యక్త స్థితి నుంచి వ్యక్తం అనేటటువంటి స్థితి జరగాలి అంటే ఒక ఆధారభూతమైనటువంటి చైతన్య శక్తిలో స్పందన సంకల్పం వస్తేనే క్రియ అనేది జరుగుతుంది కార్యం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నేననే చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆ ఆత్మ ఏర్పడినటువంటి స్పందన మూలంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి సూర్యుని ప్రకాశింపజేసే శక్తి ఆత్మశక్తి చైతన్య శక్తి ఆ సూర్యుడు కూడా విత్డ కాలం ఉందా లేదా మరి అప్పుడు ఎక్కడ పోయాడు మళ్ళా ఆయన అవ్యక్తంగా వెళ్ళిపోయాడు ఆ కాబట్టి బ్రహ్మాండానికి కూడా ఒక అవ్యక్త స్థితి ఉంది ఇక్కడ ఎట్లా అయితే పిండాలో ఒక బీజం అవ్యక్తంగా ఉందో ఆ బీజంలో నుంచి అన్ని వనకూరినప్పుడు వ్యక్తమైనటువంటి అంకురం ఉద్భవించిందో అలాగే కాలాంతరంలో బ్రహ్మాండంలో కూడా ఒక అవ్యక్త స్థితి ఉంది ఆ అవ్యక్త స్థితిలో నుంచి కాలాంతరమున అన్ని వనగూడినప్పుడు ఏమైంది మరలా వ్యక్తమైంది అంకురించింది అర్థమైందా కాబట్టి బ్రహ్మాండం రావడానికి ఇదే ఇదే తీరి పెండల్లో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి జీవ సృష్టికి అదే తీరి కాబట్టి అవ్యక్తం వ్యక్తం అవుతోంది అంతకు ముందున్న స్థితిలో అది లేదు కానీ ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది అంతేనా కదా అంతే సార్ అనంత బ్రోటి బ్రహ్మాండాలు విశ్వంలో పరిభ్రమిస్తున్నాయా లేదా బ్రహ్మాండ సోలార్ నెట్వర్క్ చాలా ఉంటాయి సార్ ఆ అనంతకోటి బ్రహ్మాండ జనని అంటున్నాం అందుకే ఆ వ్యక్తాన్ని ఏమంటున్నావు అనంతకోటి బ్రహ్మాండ జనని ఆ బ్రహ్మకీట జనని ఇలాంటి పేర్లతో పిలుస్తున్నాం ఈశ్వం దృష్ట్యా చూస్తేనేమో బ్రహ్మాండాలను సృజిస్తోంది పోషిస్తోంది లయింపజేస్తోంది ब्रह्म दृष्टिया चुस्ते कीटक ब्रह्म वरकू आवड़े सृष्टिस्वे लईंपजेस्टी आवड़े पोषिस्ट mm. इकड़ा ये सिद्धांत अदे सिद्धांत काबी mm. अंटी आधारभूत कनबड़त आव्यक्त mm. మరి అవ్యక్తమే పరమాత్మ అని అందామా కాదు ఎలా అది దాని వ్యక్తం చేసిన శక్తి లేదు కాబట్టి సార్ తనంతటా తాను తనంతటా తాను వ్యక్తీకరించుకోగలిగే శక్తి ఉన్నప్పటికీ కాలము సూ శూన్యము ఈ మూడు అనుకూలించినప్పుడే వ్యక్తం అవుతుంది అనంత విశ్వంలో ఏమున్నాయి కాలం ఉంది సంకల్పం ఉంది విశ్వం ఉంది ఆ విశ్వం శూన్యంగా ఉంది కాబట్టి శూన్యము సంకల్పము కాలము ఈ మూడు ఒక స్థితిలో అనుకూలమైనప్పుడు మాత్రమే అనంత విశ్వం ప్రకటితమవుతాయి ప్రకటితమైన విశ్వంలో మరలా ఇదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి మరలా అవ్యక్తం నుంచి బ్రహ్మాండ మరలా అదే ప్రిన్సిపల్ అప్లై ఒక బ్రహ్మాండంలో జీవ సృష్టి వ్యక్తమై ఒక జీవ సృష్టిలో మరలా అదే ప్రిన్సిపల్ అప్లై ఒక జీవుడు ఉద్భవించాడు ఒక జీవ సృష్టిలో మరలా అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి మరలా మానవుడు అద్భవించాడు అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి మానవుడు ప్రతిరోజు గాఢని ద్రావస్లోకి తనను తాను తెలుసుకోలేనటువంటి అవ్యర్థ స్థితికే చేరుతున్నాడు మరలా వ్యక్తం కాబట్టి నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో ఈ జీవుడు ఈ మానవుడు తనలోకి తాను అవ్యక్త స్థితిలోకి రోజు చేరిపోతూ మరలా మెలకువలో వ్యక్తంగా వ్యక్తమవుతున్నాడు ఈ రకంగా అనంత విశ్వ ప్రాదుర్భావం నుంచి మొదలు జీవుని యొక్క మెలకువ కళానిద్ర వరకు కూడా ఒకే సూత్రం పోషించబడుతుంది ఏమిటదిో ఇది క్రమశ సృష్టి ఏ బ్రహ్మాండ స్థితికి చేరినప్పటికీ కూడా ఏ విశ్వస్థితికి చేరినప్పటికీ కూడా మొదటి ఆది అంద ఏమున్నది నిర్గుణ నిరాకార బ్రహ్మం ఉన్నది అది ఎటువంటిదట గుణరహితమైనటువంటిది కాబట్టి బ్రహ్మమునందు అవిభాజ్యమైన బ్రహ్మము తన ఎందు వచ్చినటువంటి సంకల్పము ద్వారా మొదట దీన్ని నెట్టివేసిందట అవ్యక్తాన్ని నెట్టివేసింది తాను తానుగా ఉండిపోయింది సంకల్పము విడివడింది విడివడినటువంటి సంకల్పము తనకు తానుగా వర్తించడం మొదలుపెట్టి ఇక తనకు తానుగా వర్తించేటప్పుడు దేన్ని సమీకరించుకుంది కాలాన్ని శూన్యాన్ని సమీకరించుకుంది సమీకరించుకుని మరలా ఏం చేసింది సగుణ బ్రహ్మమును ఉద్భవింపజేసి ఆశగుడ బ్రహ్మంలో నుంచి మళ్ళా అదే ప్రిన్సిపుల్ కదా మరలా సంకల్పం వ్యక్తమే అది అవ్యక్తాన్ని సృజించింది మరలా అవ్యక్తం ఏం చేసింది మళ్ళా కాలం శూన్యాన్ని కలుపుకుని మరలా ఇట్లా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పంచభూతాత్మకమైనటువంటి తన్మాత్రలు ఉద్భవించింది ఆ పంచభూతాత్మకమైన తన్మాత్రలన్నీ కలిసి सगुण साकार तयारे तीन सगुण साकार तैयार इंद्रिया देवतल आया इंद्रियावता चैतन्य शक्ति कर्जी अच्छूतात्मक वातावरण लगे थावर जड़ सृष्टि तयारे mm. कजल कदलने oh, mm. जंगमात्मक सृष्टि జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఒకేసారి ఏర్పడ్డారు तुम तरगन वत्व ले तत्व नावो ब्रह्म अृष्टि अयन चेयल विज्ञा उ కాబట్టి మానవుడు నిరంతరాయంగా తాను ఉద్భవించినప్పటి నుంచి ఈ తత్వ విజ్ఞానం కృషి చేయడం మొదలుపెట్టి నా మూలమేది అనేటటువంటి ప్రశ్నే ఈ తత్వ విజ్ఞానం మొత్తానికి ఆధారభూతమైనటువంటి ప్రశ్న కోహం అన్నటువంటి ప్రశ్న బీజము దానికి సమాధానంగా అన్ని సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు నేను అది నేను అది అయి ఉన్నాను సోహం స అహం కోహం అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడు సోహం ఈ ప్రశ్నకి వేయగా కాలం తర్వాత నా మూలమేది అన్న యథార్థ ప్రశ్న ఉద్భవించింది ఉన్నటువంటి జీవతనువులు నాలుగు వాటి యొక్క వ్యవహార ప్రపంచము వాటి యొక్క లయస్థితి అలాగే ఈశ్వరతనువుల యొక్క నాలుగు ఆ నాలుగు యొక్క వ్యవహారము అవాటి యొక్క లయస్థితి విచారణ చేసి చూశాడు దర్శించి చూశాడు అనుభూతి చెంది చూచాడు నిర్ణయించి చూచాడు లక్షణంగా గుర్తించాడు లక్ష్యమైన బయలును ఆశ్రయించాడు భయం ఆశ్రయించడం అంటే అండి ముందు ఇప్పుడు ఎందులో ఉన్నాడు ఈ విజ్ఞానం అంతా ఉన్నటువంటి ఎరుక కావుక్తమన్నా ఎరుకన్నా మాయన్నా మనసన్నా అన్ని ఒకటే ఆ ఎరుక స్థితిలో ఉన్నవే శూన్యము సంకల్పము కాలము ఎప్పుడైతే కాలాతీతుడైనటువంటి స్థితికి చేరాడు ఎలా చేరతాడు శూన్యము శూన్యాతీతము సంకల్పము సంకల్పాతీతము కాలము కాలాతీతము ఈ ఎరుక లేని జైపోయింది ఇప్పుడు లేని అయింది బయలను దర్శించగానే తన మూలమేది అనేటటువంటి ప్రశ్న కలిగింది దానికి విచారణ చేస్తే ఈ ఆరు పద్ధతులుగా తనను తాను లేకుండా చేసుకునేటటువంటి బయలును దర్శించి తన మూలమును విచారించగా తానే లేకుండా పోయాడు इकड वरकूचना ब्रह्म वरकू विचारण चेस्ट वन विश्वाचारण కానీ తన మూలమైనటువంటి బ్రహ్మము బయలు నందు చూడగా తానే లేకుండా పోయి మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు అనే నిర్ణయాన్ని పొందాడు వాంకురు अःतन मलकृष्ट लक्षण आधार अव सृष्टि जरग्न की अद आधार ब्रह्मांड सृष्टि जरग्न की अद आधार अन विश्व सृष्टि जगत इदम, इदम mm. प्रांग अन्नी कल ब्रह्म निर्विकल्प राजयोग स సహజ మనస్క నిర్వికల్ప రాజయోగ సమాజ నిష్ఠ అది బ్రహ్మం యొక్క స్థితి బయలు యొక్క స్థితి సంకల్పము వికల్పము నిర్వికల్పం అంటే అసలు సంకల్ప స్థితి అసలు అందులో ఈ మూడు లేవు కాబ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశీకృతం దేని చేత కల్పించబడిందట మేత తనకు తానే సృజించబడి लंपजेल देश దృష్టి దేశము కాలము కలన కలన అంటే కలన అంటే కదలిక కదలిక అంటే సంకల్పం అని సార్ దేశము దేశం అంటే కాలం సంకల్పం ఈ మూడింటితో కూడి అంతా జరుగుతుంది ్రహ్మం ఎలా ఉందట ఈ మూడింటికి అతీతంగా ఉంది ఈ మూడు రచితంగా ఉంది అక్కడ ఈ మూడింటి యొక్క ఉనికి లేదు కానీ దర్శిస్తున్నది మానవులందరూ కూడా ఆశ్రయిస్తున్నదంతా కూడా ఈ దేశము కాలము కలన మూడు పరిమితులకు లోబడినటువంటి దానిని మాత్రమే ఆశ్రయిస్తాం కారణమేంట వై చిత్రీకృతం ఇప్పుడు చూసిందమ్మా రేపటి కొండలో నిరంతరాయంగా మార్పు చెందుతుంది ఇవాళ అంకురించిందమ్మా రేపటికి నాలుగు ఆకులు వేసింది ఆ తర్వాత పదహారు ఆకులు వేసింది ఆ తర్వాత పుష్పించింది ఆ తర్వాతకి పల్లించింది ఆ తర్వాతకి రాలిపోతుంది పండుగ రాలిపోయి మళ్ళా బీజములు అనుగురించి ప్రాసెస్ ఏమన్నా మారిందా మారలేదు సార్ అలాగే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి పోషించబడుతున్నాయి మనలా పునరుత్పత్తి చేస్తున్నాయి అదే అదే మాయ చెతే రక్షింపబడుతుంది దాని అనేది అదే బ్రహ్మాండ సృష్టి మళ్ళా అశరీర పద్ధతిగా ఉన్నటువంటి యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య రాక్షస పిశాచ దేవ గంధర్వ వీళ్ళందరూ అశరీరు కాని వీళ్ళందరూ కనపడుతున్నారా కనిపించట్లే సార్ కానీ సాకారం ఎందుకు అంటారండి వీళ్ళందరూ అశరీరం అనివేశులు ఇదంతా సృష్టిలో ఉంది వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఆ జీవుల యొక్క మనసు మీద ప్రభావితం ఉంటారు ఒకరు బాగా పడతారండి ఏమన్నారు గంధర్వ గానం అంటారు వాడి మానసమైన గంధర్వులు ప్రభావితం అయ్యాయి కాబట్టి వాడికి ఏమొచ్చింది గంధర్వ గానం వచ్చింది జన్మదహానే తనని పీడించే లక్షణంతో పుట్టాడు రాక్షస స్వభావంతో పుట్టాడు అయినా ఇట్లా ఈ అశరీరులందరూ కూడా ఆయా జీవుల యొక్క మనసులో స్థానం సంపాదించుకుని సృష్టి వ్యవహారంలో పాలు పచ్చుకుంటున్నారు పట్టిందల్లా బంగారండి వాడు చిన్నప్పటి నుంచి పదహారేళ్లకే వ్యాపారలాగా వచ్చేసాడండి అదృష్టం ఏంటో కానీ పట్టిందల్లా బంగారం ఎలా పురోజనం సుకృతం అంటాం కదండి మనం అని అంటాం అది కామన్ వర్డ్ అనమాట కానీ వాడి మనసు ఎవరు స్థానం సంపాదించారంటే యక్షి యక్షుడు కుబేరుడు యక్షుడు అనమాట ఇట్లా అనేక రకాలైనటువంటి కర్మకాండలు పుట్టాయి ఎవరిని అనుగ్రహం చేసుకోడానికి ఇప్పుడు యక్ష కిన్నర కింపురుష విద్యాధర సాధ్య రాక్షస దేవతా సమూహములను స్వాధీనపరచుకోవడానికి అవాహన చేయడానికి ఆ రకమైనటువంటి ఫలితాలను సృష్టిలో పొందటానికి రకరకాలైన కర్మకాండలు పుట్టినాయి కాబట్టి ఆ రకమైన మంత్రాలు ఆ రకమైన జపాలు ఆ రకమైన హోమాలు ఆ రకమైన యజ్ఞాలు ఆ రకమైన యాగాలు ఆ రకమైనటువంటి సాధనలన్నీ పుట్టినాయి వీటన్నింటి ద్వారా ఏమవుతావు మహాయితే అంతే ఆయా కామ్యక కర్మలు తీరుతాయి అంతేగాని తత్వజ్ఞానం లభించే అవకాశం లేదు కాబట్టి రాముడు అర్ధరాత్రి వశిష్ట మహర్షిని ఆశ్రయించి ఇవన్నీ తెలిసినటువంటి రామావతారం నేనెవరు అని అర్ధరాత్రి ప్రశ్నించాడు प्रश्न योगवासी बोधिश्वर चलो बोधि मुफे रुप श्लोक चल आगेपो अटे बोध स्थिति बोधि आश्रे आश्रो इपड़ मन श्लोक చాలా సమయం సమయం పడుతుంది సార్ గంట నరం గంటలు తీసుకుంటాం మరి ఆయన ముప్పై రెండు వేల శ్లోకాలు చెప్పాడు ఈయన వినాడు ఆత్మజ్ఞాన ఆత్మనిష్ఠుడై తెలారేపడికల్లా బయటొచ్చేసి అంతా అని తెలుసుకోగలిగాడు రామ బ్రహ్మం స్వకీయ సృష్టి అర్థం ఏంటట కల్పిత దేశ కాల కళనా చిత్రీ ఈ సత్యాన్ని గ్రహించాడు स्वरूप अखंड अन निर्विकल्प, निर्विशेष निराकार ब्रह्म निर्विकल स्थित ब्रह्मी अंटल तो నేను లేనివాడను సోహం అన్నప్పుడు ఎలా ఉన్నాడు నేను అది అయి ఉన్నాను నేను ఇది కాదు తత్వమశిలో త్వం నేను కాదు నేను అది అయి ఉన్నాను తత్ తత్ స్వరూపుడు అనే अनेधार आधेय पद्धति अदिष्ठा आश्रय पद्धति तन ओक्त अंतर्मुख प्रयाणा पूर्तिशा तन मौला स्थित ताने mm. mm. लड़ाई మనం అన్ని ప్రార్థనల్లో దేని ప్రార్థిస్తున్నావు తర్శితం అంటున్నావుగా కాబ విచారణంతా బ్రహ్మానుష్ఠానం అంతా ఆ సాధనలు అన్ని ఏ లక్ష్యంతో సాగుతున్నాయి చేర్చడానికి సగుణ బ్రహ్మం అఖండ అనంత నిర్వికల్ప నిరాకార నిర్విశేషన్ పరబ్రహ్మము అయినటువంటి స్థితికి చేర్చాలి నిన్నంటే ఆశీపదాన్ని ఆశ్రయించాలి పరబ్రహ్మ స్థితిలో బ్రహ్మము యొక్క మాయ యొక్క సగుణ నిర్గుణ స్థితుల యొక్క ఛాయ లేదు ఇప్పుడు చదువు మళ్ళా సగుణమ లేదు నిర్గుణమో లేదా బీజురో జగరిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశీకృతం మాయా విజృంభయ్యోగ స్వేచ్ఛ ఇప్పుడు ఏం తెలుసుకోవాలట ఈ మాయా ప్రభావం చేత జీవ సృష్టి బ్రహ్మాండ సృష్టి విశ్వ సృష్టి మూడింటిని దాటగలిగేటటువంటి స్వేచ్ఛను పొందాలి మోక్ష అంటే అర్థం ఏంటి స్వేచ్ఛ స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ మూడు పిన్నాము బ్రహ్మాండము ఈశ్వరాన్న మూడింటిని దాట మూడింటిని దాటినటువంటి స్థితి అవతల ఉన్నటువంటి స్థితి తత్పరం అనేది సూత్రం అన్నమాట థత్తుకు పరమైనటువంటి స్థితి దర్శనం పొందాలి ఆ దర్శన స్థితిలో నిలకడ చెంది ఉంటే ఏమయ్యాడు స్వేచ్ఛ పొందాడు తానే లేనటువంటి స్థితిలో నేను లేను నాహం అనే స్వేచ్ఛను పొందాడు ఉండుట అనేటటువంటిది అయితే జీవ సృష్టిలో గాని లేకుంటే బ్రహ్మాండ సృష్టిలో గాని లేకుంటే విశ్వ సృష్టిలో గాని భాగమై ఉంటుంది అంతరిక్షమనే బయలు నందు అనంత విశ్వము ఒక బిందువు వంటిది మళ్ళా అనంత విశ్వమునందు బ్రహ్మాండము బిందువు వంటిది మరల అనంత బ్రహ్మాండ ముందు జీవుడు బిందువు పట్టి మరలా అనంతంగా ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులందు మానవుడు బిందువు పడేవాడు మరలా అసంఖ్యాకంగా ఉన్న మానవులలో యోగులు ఎంతమంది ఉన్నారు బిందువులే ఉన్నారు యోగులు అనుకో జ్ఞానులు అనుకో తత్వ విచారణ చేసేవాడు చైతన్యం ఎలా ఉంది స్వేచ్ఛగా ఉందండి చైతన్యం కూడా బిందు బిందువే ఎప్పుడు పరమాణు ఎప్పుడు బిందువే కాబట్టి పరమాణువు యొక్క కంపనం ద్వారానే నీలో కదలికలు వస్తాయి కదలికల్ని గమనిద్దామా పరమాణుస్థితిని గమనిద్దామా పరమాణు స్థితిని గమనించారండి కదలికలు అంటే మారిపోతుంటాయి కదా పరమాణు స్థితి పరమాణు స్థితి మనల జీవ సృష్టి మొత్తానికి కూడా ఒకటేగా మనలో అదే పరమాణుస్థితి పంచభూతాత్మకమైన కాబట్టి మౌలికంగా ఏమైనా భేదం ఉందా ఏం లేదు సార్ మాయావీవ విజృంభయ్యోగీవ స్వేచ్ఛ ఈ రకంగా తెలుసుకున్నటువంటి యోగి మాయ నుంచి విముక్తం అవుతున్నాడు తెలుసుకున్నటువంటి యోగి అంటే దర్శించినటువంటి యోగి అంటే అదే ఎందుకంటే వేదాంతం అంతా దర్శన పద్ధతి కదా అన్ని సాంఖ్య దర్శనం యోగ దర్శనం మీమాంస దర్శనం వైశేషిక దర్శనం ఇవన్నీ విచారణ లేకుండా దర్శనం సాధ్యమా దర్శనం లేకుండా ప్రవేశం సాధ్యమా దాష్టం ప్రతి సత్రం ఏమిటి విచారణ చేసి తెలుసుకున్నావు అన్నింటినీ ఆయా స్థితిలో దర్శించావు దర్శించిన స్థితులలో ప్రవేశించావు ప్రవేశించి అనుభూతి నిర్ణయ ప్రమాణం కూడా జరిగిపోయింది లక్షణంగా మిగిలిపోయావు చేరిపోయావు అధిగతి ఘాటిపోయావు ఎలా ముక్తిని సాధించాలి మోక్షాన్ని సాధించాలి సార్ ఇప్పుడు మాస్టర్ సివివి వాళ్ళందరూ అనువు అను అని చెప్తుంటారు ఇప్పుడు ఇదా సార్ మీరు చెప్పిన चपना व्याख्यान भेदमे व्याख्यान पक के पोत उबाड़ इज्ञा सूत्र मीद Okay, mm -hmm. mm -hmm. mm -hmm. oh. ే సూత్రం మీద నడుస్తుంది ఆ పరమాణువులన్నీ ప్రజ్ఞా సూత్రం మీద నడుస్తున్నాయి కాబట్టి స్థితప్రజ్ఞుడు ఒకటి దాన్ని పట్టుకుని నువ్వేమవ్వాలి జీవుడు ఆత్మస్వరూపుడు అవ్వాలి ఆత్మస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అవ్వాలి ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి స్థితి ప్రజ అంటే ప్రజ్ఞాస్థితిలో ఉన్నవాడు అంతే సార్ ఈ నాలుగు ఒకే ప్రజ్ఞ మీద ఆధారపడి ఉన్నాయి జీవుడైనా ఆత్మ అయినా బ్రహ్మఅైన పరబ్రహ్మ ఇవన్నీ ఒకదాని మీద ఒకే సూత్రం మీద ఉన్నాయి అయితే నువ్వు ఈ సూత్రం మీద నడక సాగిస్తే తొందరగా అదే ఎక్కడికక్కడ బయటికి పోయావనుకో అప్పుడు ఎంత టైం పడుతుంది మళ్ళీ రావడానికి రావాలి మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ మొదలయ్యే మామూలే మీరు బీజస్యాంతరి ఇవ్వాలకు అన్నారు కదా ఈ భూమి మీద ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎలా మొలకెత్తున్నాయో పరిశోధించి చూసి వస్తాను అన్నాడు అవ ఎన్ని జన్మలు పడుతున్నాయి అయ్యే పని కాదు ఆధారభూతం అమీబా కదా ఆయన ఒక్కొక్క సృష్టిని అధ్యయనం చేస్తూ నేను తెలుసుకున్నానండి అన్నా అప్పుడేమైంది అప్పుడు ఇంకా ఎన్నో జన్మ కొన్ని లక్షల జన్మలు వెళ్ళిపోతాయి అనుభవించి పుట్టిపోయి అనుభవించి సాక్షి అధిగమించి ఎదుగుదూ ఎదుగుదూ ఎదుగుదూ వచ్చావు అట్లా వచ్చావు మానవ జన్మ బహుదుర్లభం ఈ విచారణ పూర్తి చేసి మానవుడు అయ్యావు మరే జంతువునాం నరజన్మ దుర్లభం కదా మరి అటువంటి మానవ జన్మ లభించింది ఏమిటి దీంట్లో విశేషం అంటే ప్రజ్ఞ అధికంగా ఉంది అందులో వివేకం అధికంగా ఉంది జ్ఞానం అధికంగా ఉంది అంటున్నావా లేదా ఎలా వచ్చిందట ఈ ప్రజ్ఞాసూత్రమును పట్టుకోగలిగేటువంటి శక్తి మానవ కానీ మానవుడైన వాడు అది పట్టుకోకుండా మళ్ళా మళ్ళా జన్మలు ఎత్తున్నాడు తప్ప ఏ ప్రజ్ఞాసూత్రమును ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ అనేటటువంటి కడపటి నిర్ణయానికి చేరి మోక్షమును అధివసిస్తాడు ఆ మోక్ష పదమును లక్షించకుండా ఎక్కడికక్కడేమవుతున్నాడు మళ్ళా ఆయా జీవ సృష్టి గాని ఆ ఆత్మ చైతన్య సృష్టి గాని ఆ బ్రహ్మ యొక్క సృష్టి గాని ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందక ముందే విక్షేపము అను పొంది ఆయా సృష్టిలన్నీ ఏకత్వాన్ని చెందుతున్నా ఎక్కడికక్కడ ఇదే లక్ష్యం అనుకుంటాడు ఎక్కడికక్కడ ఇదే గమ్యం అనుకుంటాడు ఎక్కడికక్కడ ఇదే నా జీవితం పర ధన్యత చనిపోయింది అనుకున్నాడు ఎందుకని కింది దానితో పోల్చి చూసుకున్నాడు కింది దానితో పోల్చి చూసుకుంటే ఉత్తమమే కానీ నువ్వు సాధించవలసిన లక్ష్యాన్ని చూసుకోవాల్సింది కాబట్టి ఎప్పటికప్పుడు పైకి చూడాలా కింద చూడాలా పైకి చూడాలి అందుకనే మన వాళ్ళు ఏమన్నారు ఏం లో ఉంటే లాభంలా నేను అమ్మీ బాగా అంటే బెటరా కదండి అంటే ప్రయోజనం కాబట్టి మానవుడు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సృష్టి మతాన్ని మహాయోగీవస్ అక్కడ దాకా ూర్తి అనుగ్రహం చేత నీవు కూడా ఆ లేనెరుక స్థితిని ఆ బయలు స్థితిని ఆ అనంతము అనేటటువంటి స్థితిని ఆ పరతత్వ స్థితిని ఆ పరమాత్మ స్థితిని పొందుము కాబట్టి ఈ స్థితిని సాధింపజేయాలి అంటే నువ్వు అనుభవింపజేయాలి అంటే అధిగత్య తన స్థితికి చేరాలి అంటే ఎటువంటి గురువుని ఆశ్రయించాలంటప్పుడు దక్షిణామూర్తి అంటే గురువుని ఆశ్రయించాలి తస్మై శ్రీ గురుమూర్తయే నమైన శ్రీ దక్షిణామూర్తయే మరి దక్షిణామూర్తి మాట్లాడారు కదా సార్ మౌనంగా చెప్తారు అది అర్థం చేసుకోవాలి మరి పరతత్వం పరబ్రహ్మ స్థితిలో విశ్వానికి అవతల అంతర్స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర లేనివాడు మరి మాటగా ఎలా చెప్పాడు సప్తానికి వీలవుతుందా అవ్వదు సార్ నువ్వే ఉన్నావు నీ గాఢ గురించి చెప్పమ్మా అన్నా నాకు తెలిసి సరేం జరుగుతుందండి చెప్పడానికి వీలు కాదన్నా జరుగుతుంది ఏదో నాకు తెలుసు అనుభవిస్తున్నాగా చెప్పమంటే ఏమన్నా అనుభవించడం వీలు అవుతుంది కానీ కుదరదు అండి చెప్పడం అనేది నిమ్మ స్థాయి కదా అనుభవిస్తే తెలిసిపోతుంది ఇంకా డౌట్ ఉండదు సరేనమ్మా మరి అనుభవించావు కదా మెలకు వచ్చింది లేచే అంతే కాబట్టి నువ్వు కూడా అట్లా అనుభవించి మేలుకుంటేనే తెలుస్తుంది అన్నెట్లా అధిగమించావంటే చెప్పావు స్పందనొచ్చిందంటే ఒక సంకల్పం వచ్చింది ప్లే చేశాన తేనా కాదు ఇప్పటి వరకు నిద్రాణంగా ఉన్నావా లేదా నిద్రాణంగా ఉన్న చోట ఏమొచ్చింది స్పందన వచ్చింది స్పందన వ్యక్తమైంది వ్యక్తమైంది మళ్ళా సృష్టి సంకల్పించింది సంకల్పించిన సృష్టి మరల నీకు దర్శనంగా వచ్చింది దర్శనంగా వచ్చింది సాధ్య సాధన సాధ్యంగా ఇంద్రియాలలోకి దిగొచ్చేసి ఇంద్రియాలలోకి దిగొచ్చేసింది విషయ విచారణాక్రమంగా వచ్చేసిక్రమంగా వచ్చేసింది క్రియా కార్యక్రమంగా వచ్చేసి ఇప్పుడు మేల్కొన్నాం మరి నీ లోపల ఈ ప్రక్రియ అంతా జరగలేదా అన్ని ఒక సెకండ్ లో కూడా జరిగింది మరి నిద్ర నుంచి ఆ మెలుపు నేను లేను ఏ నేనైంది తర్వాత చెప్పిందంతా ఏ నేనైతే చేస్తున్నాడో ఆ నేను ఆ శూన్యస్థితిలో ఒక స్పందన ఆ స్పందనకి పట్టిన కాలం మూడింటి కంటే ముందు నువ్వు లేవాడేవాడు వాడు వాడు లేనివాడు వాడు లేనెరుగు కాబట్టి మేలుకున్న వాడికి లేనెరుగు అదే తురియంలో మేలుకున్నాం అనుకో ఈ మూడింటిని తెలుసుకోవటం శూన్యం దేశము కాలము కలన అనే మూడింటిని గుర్తించడమే తురియవండి దీనికి అవతల అనుభవంలో లేదు సంకల్పం కనిపిస్తుంది అన్ని ఉమ్మాయి తెలుసుకోవడా విచారణాం ఇది రోజువారీ జీవితాలను దర్శించూడవస్థలలో కూడా ఎప్పుడు పనిచేస్తారని ఇప్పుడు ఏమిటి ఆ దేశము కాలము కలన దాని తర్వాతే మిగిలిన వస్తున్నాయి మీ ఆయన కనపడాలమ్మా మీ ఆయన కనపడ్డా దానికి సంబంధించిన స్పందనలుంటేనే కనపడ్డాకంటే ముందు ఏముంది లోపల గుర్తుంది దేశము కాలము కలమ ఆ మూడినప్పుడు మీ ఆయన కనపడ్డా లేదు మరే ఎడిపోయాడు అవ్యక్తల్లో కలిసిపోయాడు అందులో ఒక స్పందన రాగానే వ్యక్తమైంది వ్యక్తమైనాక అది కాదా దానిపై చేయడం మొదలు పెట్టి వ్యక్తం అవగానే పంచభూతాత్మకమైన తత్వాలను సమీకరించింది మూఢగుణాలను సమీకరించింది ప్రాణశక్తిని సమీకరించింది స్మృతులను సమీకరించింది వాసనాబలాన్ని సమీకరించింది ఎంత కారణంలోకి దిగొచ్చేసింది దిగు వచ్చేసినాక ఆయా ఇంద్రియాలను జమ చేసుకుంది విషయ జ్ఞానాన్ని పోగుపరిచింది వ్యక్తం అయిపోయి ఇక స్వాంతం సృష్టిగా వచ్చేసింది జీవసృష్టిగా వచ్చేసింది బయటికి వచ్చేసిన క్రియా కార్యక్రమం చేయడం మనలు పెట్టేసి మరి మూలంలో దేశము కాలము కలనా కాకుండా ఇంకెవరున్నాయో దేనికైనా ఇప్పుడు ఏం లేదు సార్ మూడే ఉన్నాయి కాబట్టి జీవ సృష్టికైనా అదే బ్రహ్మాండ విశ్వానికైనా అదే స్థాయి భేదంగా స్థితి భేదంగా దర్శించి గుర్తి ఈ చతుర్విధ సృష్టి ప్రక్రియలకి సృష్టి సంబంధించినటువంటిదంతా మాయా స్వరూపం కదా బయటేమో స్థావర జంగమాత్మకమైన సృష్టి పరంలోనేమో జీవ సృష్టి ఆధారంలోనేమో బ్రహ్మ సృష్టి అఖండంగానేమో విశ్వ సృష్టి కి చెయ్యి పోయాడు అప్పుడు ఏమాయాడు హ్మ్ కకైలుగా అవన్నాడు బయలుగా అవనాడు లేనరుకగా అవనాడు పరబ్రహ్మముగా అవనాడు పరమాత్మగా అవనాడు భరతత్వంగా అవనాడు హ్మ్ వరడడగా హ్మ్ ఇంకా బిగల రణం అంటే లెట్ సర్ ఏవ ఉత్పత్తి స్థితి లేవలను దాటిన వాడైపోయాడు త్రిపూటి ద్విపూటి రెండు నోటై పరబ్రహ్మ కాబట్టి అప్పటికప్పుడు ఇలా సాధారణ ఈ నాలుగు స్థాయిలలో అంతా ఈ ఐదు వివేక స్థాయిలలో చక్కగా విచారణ చేసి తెలుసుకొని జ్ఞానం ద్రష్ఠం ప్రవేశం అచ్చతి అనేటటువంటి పద్ధతిగా ఎవడైతే చేరాడో ఇవాడేమయ్యాడు మహాయోగి అయ్యాడు దీని నుంచి ముక్తి మోక్షాన్ని పొందాడు జన్మరాహిత్య స్థితిని చేరుకున్నాడు కాబట్టి అంటే జన్మరాహిత్య స్థితిని పొందాలి అంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి దక్షిణమూర్తిని ఆశ్రయించాలి తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీ దక్షిణ సార్ ఇప్పుడు అవ్యక్తాన్ని అసలు చేయగలుగుతాం అండి చేయలేము అండి మన అందులో గుణాలతో వెళ్లకుండా ఉండాలి అంతే నిరసించగలిగే స్థాయికి చేరితే Jai baba Jai ho thank you sir